ీ గురుభ్యో నమ హరి ఓ గణానాగణాధిపతివ స్మచార్యపర్యంతం వందే గురుపరంపరా మదంభి అహింస క్షాంతిరాజవం ఆచార్యోపాసనం చౌచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవిగ్రహ నేను ఈ శ్లోకాల యొక్క సందర్భం నీకు మనవ చేసి ఉన్నాను అయినా ఒకసారి గుర్తు క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమే సర్వోత్కృష్టమైనది అని చెప్పాక ముందు క్షేత్ర జ్ఞానం చెప్పాలి చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పాలి క్షేత్రజ్ఞ జ్ఞానం చెప్పాలి అది మానేసి ఈ అమానిత్వం అదంధిత్వం అని ఎందుకు ఓకే దానికి సమాధానం ఏమంటే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నామనుకోకండి దానికి సమాధానం ఏమంటే క్షేత్రము దృశ్యము జ్ఞేయము కనుక దాని యొక్క జ్ఞానము సరళముగా ఉంటుంది మన ముందు కనబడుతూ ఉంటున్నాం ప్రత్యక్షానికి గోచరం అవుతుంది అనుమానానికి కూడా గోచరం అవుతుంది మనస్సు సాక్షి భాస్యమవుతూ ఉంటుంది మనస్సు ప్రత్యక్షానికి అనుమానానికి భోజనం అవుతావు కానీ సాక్షి భాస్యం సాక్షి చైతన్యానికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి క్షేత్రము యొక్క జ్ఞానము సరళము క్షేత్రజ్ఞులు తెలియటలో ఇబ్బంది అసలు ముందు చిన్న విరోధము కలదు తెలియవాడు క్షేత్రజ్ఞ ఆ క్షేత్రజ్ఞుల్ని తెలుసుకుంటే తెలియవాడు తెలియబడేది అవుతుంది కర్మ విరోధం ఉంటుంది కాబట్టిని తెలుసుకున్న యొక్క విజ్ఞాతారమరే తేన విజ్ఞానీయా విజ్ఞేయమును ఏదో ఒక ప్రమాణంతో తెలుసుకోవటం సంభవం అవుతుండే గాని తెలుసుకునేవాడిని ఎలా తెలుసుకుంటావు నువ్వు దేంతో తెలుసుకుంటావు తేన దేంతో తెలుసుకుంటావు చూచి తెలుసుకుంటావా అదే చూచి తెలుసుకునేవాడే తెలియవాడు మనస్సుతో సంకల్పించి ఆలోచించి తెలుసుకునేవాడే తెలియవాడు ఆ తెలియవాటిని ఎలా తెలుసుకుంటావు ప్రత్యక్షంగానూ తెలుసుకోలేదు ప్రత్యక్ష ప్రమాణము చేత కానీ అనుమాన ప్రమాణము చేత కానీ తెలియక సంభవమే కాదు విజ్ఞాతను కాబట్టి ఇటువంటి విరోధము కర్తృ కర్మ విరోధము అంటారు అటువంటి విరోధం ఒకసారి ఉన్నది క్షేత్రజ్ఞులు అనే మాటలోనే విరోధము గలదు ఇది అర్థమైందా నేను చెప్పింది విరోధం అంటే వీళ్ళు వాళ్ళు ఎవరు అడుగుతుంటారో అదే అనుకుంటున్నారా అది కాదు కాంట్రడిక్షన్ అని అర్థం ఓకే విరోధం అంటే ఆయన ఏదో న్యూస్ మీద విరోధం అంటున్నాడు ఏమిటండి ఆ స్వామీజీ ఏమనుకున్నారు ది పాయింట్ ఓకే సో అటువంటి కాంట్రడిక్షన్ వైరుధ్యం ఒకటి ఉంటుంది దాన్ని అధిగమించాల్సి ఉంటుంది క్షేత్రజ్ఞని తెలుగుతా అన్నది ఉంటే ఎక్స్ప్రెషన్ ఒక పదప్రయోగం క్షేత్రజ్ఞని తెలుగుతా అంటే క్షేత్రజ్ఞతత్వమునందు అంటే క్షేత్రమును క్షేత్రజ్ఞునిగా భ్రమపడుట మానివేసి అంటే అనాత్మధర్మములను ఆత్మయందు అధ్యారూపము చేయుట మానివేసి శుద్ధ ఆత్మస్వరూపనిష్ఠుడై ఎందుక అది క్షేత్రజ్ఞుని తెలియట అనగా సో ఈ విధంగా ఈ క్షేత్రజ్ఞుని యొక్క జ్ఞానము క్షేత్రజ్ఞానం అయిన తరువాత క్షేత్రజ్ఞుని యొక్క తత్వము తెలియత అనేది కొంత జటిలమైన విషయం క్షేత్రము బాహ్యమునందు ఉంది కాబట్టి బహిర్ముఖంగా ఉండి క్షేత్రాన్ని మనం తెలుసుకుంటాం కానీ క్షేత్రజ్ఞతత్వము బాహ్యము కాదు అది అంతరము కాబట్టి అంతర్ముఖుడు మాత్రమే క్షేత్రజ్ఞతత్వాన్ని తెలియగలుగుతారు అంతర్ముఖుడు కానివాడు తెలుసుకోలేదు మీరు ఈ బహిర్ముఖుడికి ఉండే తేడాన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే అంతర్ముఖులంటే సన్యాసులని బహిర్ముఖులంటే గృహస్థులని అనుకోకూడదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ అలా ఎక్కడైనా ఉంటే మంచిదే కానీ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ మనిషి యొక్క దృష్టి ఎక్కడ ఉన్నది బాహ్యమునందు ఉన్నదా అంతరమునందు ఉన్నదా బాహ్యమునందు ఉంది అంటే ఎలా ఉంటుంది ధనము భోగములు ప్రపంచము ప్రపంచంలో ఉండే విషయాలు తర్వాత రియల్ ఎస్టేట్ అలా ఉంటుంది ఏమి తీసుకో సన్యాసి కూడా అలా ఉండే అవకాశం ఉంది అప్పుడు ఆ సన్యాసిని కూడా ఏమన్నా ఉంటుంది బతి అని అవకాశం ఒకడు గృహస్థైలి ఉండు కాక ఏదో ఉద్యోగం చేసుకుని బాధ్యాపల్లలకి తను కలిసి సుఖంగా జీవిస్తూ కర్తవ్య కర్మానుష్ఠానం చేస్తూ భోగముల భోగ పరాముఖుడిగా ఉంటూ ఆత్మస్వరూపు నిష్ఠుడై ఉన్నాడు అనుకోండి వాడే అంతర్ముఖుడు కాబట్టి మనిషి యొక్క దృష్టి బహిర్ముఖత్వంలో బహిర్ముఖుడుగా ఉన్నట్లయితే అంటే దృష్టి బాహ్యములలో ఉన్నట్లయితే ఇప్పుడు విద్యార్థి యూనివర్సిటీలో చదువుతున్నాడు అనుకోండి యుస్మానా యూనివర్సిటీలో చదువుతున్నాడు అనుకోండి వాడి దృష్టి ఎక్కడుంది క్లాస్ రూము లెబారేటరీ లైబ్రరీ వాటి ఏమి ఉన్నదా లేకపోతే యూనివర్సిటీ పొలి మేటలు దాకేసి వచ్చేస్తే అక్కడ పబ్బులు హోటల్సు సినిమా హాల్స్ ఉన్నాయి వాటి ఏమైనా ఉన్నదా అది అవసరమే కాదు ఇంపార్టెంటా కాదు సపోజ్ వాడి దృష్టి ఈ అవుట్ సైడ్ ఉన్న వాటి మీద ఉందనుకోండి వాడి చదువు ఏమవుతుంది పొండే యోగ్యమైన యోగ్యమైన విద్యార్థి అంటే ఎవరు వాడి దృష్టి మూడు ఇంటి ఉంటుంది క్లాస్ రూమ్ క్లాస్ టైం టేబుల్ లబారేటరీ మరొక లైబ్రరీ ఇంకో ఇంటి మీదే ఉంటుంది ఇంకో వేటి మీదే ఉండదు అసలు ఇంకో ప్రపంచమే లేదు అన్నట్టు మరో ప్రపంచమే లేదు అలా ఉంటుంది అది వాడు సరైన విద్యార్థి అలాగే ఇక్కడ కూడా క్షేత్రజ్ఞతత్వము నరయుటకు వాడు అంతర్ముఖుడై ఉండాలి బహిర్ముఖుడే ఇప్పుడు బహిర్ము ఆ అంతర్ముఖత్వాన్ని మనిషికి మోసించటం కొరత ఈ ప్రసంగము ఆరంభమైనవి ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్తున్నారు ఇరవై గుణాలు చెప్తారు ఈ ఇరవై గుణములకు కలిపి ఓ పేరు ఏమని జ్ఞానము అని పేరు అందువల్ల ఆ క్షేత్రజ్ఞతత్వము తెలియటకు ఈ గుణములు సాధనములగుతున్నవి జ్ఞాన సాధనములు గనుక వీటికి జ్ఞానము అని పేరు పెట్టింది జ్ఞాన సాధనాలకి జ్ఞానములు పేరు పెడతారు కనుక ఆ జ్ఞాన సాధనాలు మనం చూసుకున్నాం వీటన్నిటికీ ఈ సాధనములన్నిటికీ లక్ష్యం ఒక్కటే ఇక్కడ చెప్పిన ఈ గుణములను సంపాదించుకోవటంలో లక్ష్యం ఒక్కటే అదేమిటంటే మనిషి అంతర్ముఖుడై అజ్ఞానము యొక్క ఆవరణను తొలగించుకుని ఆత్మస్వరూపమును అనగా క్షేత్రజ్ఞతత్వము ఆరాయూక అదే లక్ష్యం కాబట్టి ముందే డైరెక్ట్ గా క్షేత్రజ్ఞతత్వం చెప్పకుండా ఇదంతా మొదలు పెట్టారు ఏమిటండి అంటారేమో చూడండి మాయా మహాఖగిం జానీ అనే పాఠం ఉన్న కవీంద్రస్ ఈ మాయ ఉన్నదే చాలా ప్రమాదకరమైనది అది ఖగిని అంటే తత్వాన్ని తప్పివేసుకుంది ఈ మాయ ఎంత ఎంత డేంజరస్ అన్నది మాకు బాగా తెలుసు అని అంటాడు తదు కాబట్టి ఆ మాయ నుండి ఆ సంసారం యొక్క భ్రమ నుండి తొలగి రక్షడు జరిగి బహిర్ముఖత్వానికి తిలోదకము ఇచ్చి అంతర్ముఖుడుగా మనిషి తయారైనప్పుడు మాత్రమే ఈ జ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు యోగ్యుడు అవము కాబట్టి క్షేత్రజ్ఞతత్వాన్ని చెప్పడానికి ఏమీ కంగారు లేదు వస్తుంది చెప్పబోతున్నాడు జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యామి అని మొదలుపెట్టి చెప్తాడు దానికంటే ముందు ఈ అంతర్ముఖము మనిషిని అంతర్ముఖునిగా తీర్చిదిద్దే ఈ గుణములను కలిగి ఉండవచ్చు అమ్మాని ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు మహాపండితుడు కానీ ఆ సభకి తనని పిలవలేదు అని మహాకోపంగా ఉన్నాడు లేదా సభకు పీల్చారు ఆయన వెళ్ళాడు ఆయన్ని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టుకుండగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన పక్క కూర్చోలో కూర్చోబెట్టారు అని ఆయన మండి పడిపోతున్నాడు ఓ కుర్రకోం కానీ సింహాసనంలో పెద్ద సీట్లో కూర్చోబెట్టి నన్ను పక్క సీట్లో కూర్చోబెడతారా అని ఆయన మండి పడిపోతున్నాడు మహాపండితుడే ఏమి లేదా ఈయనికే పెద్ద సీట్ ఇచ్చారు ఉపన్యాసం పది నిమిషాల్లో సలహా చెప్పారు నన్ను ఇంత మహాపండితుని కొన్ని అసలు ముగించబడ్డాలో నువ్వు అని ఆయన మండిపడిపోతున్నావు మహాపండితుడే ఇదంతా ఏమిటి మాణిత్వము ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతాలన్నీ దేని వస్తాయి మాణిత్వము ఈ మాణిత్వము అది బహిర్ముఖుని యొక్క లక్షణం విద్వాంసుడే అయినా బహిర్ముఖుడు నేను బహిర్ముఖుడి ఇప్పుడు లోకంలో భోగపరాయణెవడో ఉంటాడు వాడు బహిర్ముఖుడని పరిగట్టుకుని నేను చెప్పాల్సిన అవసరం ఉందండి ఒకడు డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుని కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు వాడు బహిర్ముఖుడని వేరే చెప్పాలా వేరే చెప్పక్కర్ల కాని వీడు మహా విద్వాంసుడు వీడు బహిర్ముఖుడు సుమా అని పర్టికులర్ గా చెప్పాల్సి ఉంటుంది ఒక ఒక కర్మపరాయణుడు ఉంటాడు కర్మవాడు కర్మలు చేసి స్వర్గాది లోకాలను పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాడు అందరముఖుడా బహిర్ముఖుడా చెప్పండి కదా బహిర్ముఖుడు అంతర్ముఖుడు కాదు ఒక ఉపాసకుడు ఉంటాడు నేనేదో లలిత ఉపాసన చేస్తున్నాను హనుమంతుడు ఉపాసన చేస్తున్నాను అని అని చెప్తాడు చెప్పి ప్రచారం చేస్తాడు నేను ఉపాసన చేస్తున్నాను కాబట్టి మీ సుఖాలు మీకు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానంటాడు ఆయన అంతర్ముఖుడు అంటారా బహిర్ముఖుడు అంటారు ఉపాసకుడు యథార్థంగా ఉపాసకుడు అయినా కూడా బహిర్ముఖుడే ఒకవేళ అదంతా బ్లఫ్ అంటే ఇంకా బహిర్ముఖుడని వేరే చెప్పలేదు కాబట్టి ఈ అంతర్ముఖత్వం అనేది దీంట్లో నెగ్గడం చాలా కష్టం అంత తేలిక కాదు అమ్మా నిత్వం మనిషిలో ఈ మానము అంటే అభిమానము అనగా పొగరు లేక గర్వము లేక అహంకారము ఏ విషయములు వాటి ఈ గర్వమును నిర్మాణం చేస్తాయో వాటిని అన్నిటినీ తొలగించాల్సి ఉంటుంది తన గొప్పతనమును ప్రతిపాదించుట పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ధనవంతుడు తాను గొప్పవాడిగాని లోకంలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాడు విద్యావంతుడు తాను గొప్ప విద్యావంతుడనని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు బలవంతుడు తాను గొప్ప బలవంతుడనని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు సో రూపస్ పురుషుడు కానీ శ్రీకారు తాను చాలా అందగాడననియో లేక అందగతనియో మానము కలిగి ఉంటాను సో అలాగే కుల కుల ధర్మం ఒక మాది గొప్ప కులంలో పుట్టినాము అనేటువంటి ఒక ధర్మంలో మనిషి ఉంటాడు అలాగే సాధు సంతులు కూడా మేము ఉత్తమమైన ఆశ్రమమునందున్నాము అనే ఆశ్రమమునకు చెందిన అహంకారము లేకపోతే ధర్మమును కలిగి ఉన్నట్లయితే అది కూడా తప్పే అది కూడా బహిర్ముఖత్వం అవుతుంది తప్పంటే ధర్మాధర్మములో మేమాంస కాదు ఇది ఇది ధర్మవో అధర్మమో సమస్య కాదు ఇది బహిర్మి కూడా అంతరము కూడా పెద్ద పాయింట్ కనుక మాది ఉత్తమమైన ఆశ్రమము అని ఆ రకంగా మేము సర్వస్ సర్వసంగాము మేము సన్యాసులము పరమాంస పరిమిరాజకులము సరస్వతి మేము సరస్వతులము అని ఈ విధంగా తర్వాత ఇంకా ఏమైనా కొన్ని టైటిల్స్ పెట్టుకోవచ్చు ఇలాగా ఆ సన్యాసి శ్రేష్ట ఫలానా స్వామి అందులో పెట్టుకోవచ్చు అయితే వైరాగ్య ధురంధర ఫలానా స్వామి టైటిల్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఆత్మ జ్ఞాన నిష్ఠ ఇప్పుడు డిగ్రీ పెట్టుకుంటే ఎంఏ అని పెట్టుకోవాలనుకోండి నేను పరీక్ష పాస్ కాకుండా డిగ్రీ ఎంఏ అని పెట్టుకుంటే ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు లా ఉంది యూ కీ అరెస్టెడ్ కెనాట్ పుట్ డిగ్రీ లైక్ థ్యాంక్ ఎంఏ అని మీరు ఎంఏ అసైతేనే ఎంఏ పెట్టారు లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది క్రిమినల్ కోర్టులో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అర్థమైనా కానీ టైటిల్ మే పేరుకి ముందు పెట్టుకునేది టైటిల్ దాని మీద ఏ లా లేదు మీరు వైరాగ్య బురంధరా అని పెట్టుకోవచ్చు బ్రహ్మ విద్యా విషారదా అని చెప్పుకోవచ్చు మీ ఇచ్చేచ్ఛరా మీరు పెట్టుకోవచ్చు చిన్న చిన్న అక్షరాలు పొడక్షరాల డిగ్రీ ఉంటుంది సరే అది పెట్టుకున్నారా అరెస్ట్ అయిపోతారు టైటిల్స్ పెట్టుకోవడానికి ఏ లా లేదు కాబట్టి పెట్టుకోవచ్చు సో ఆ ఆశ్రమ ధర్మము ఉన్నట్లయితే అది కూడా బహిర్ముఖమే అవుతుంది మఠాలు ఉంటాయి చూడండి మా మఠము ఆ మఠము కంటే గొప్పది అన్నారంటే పడిపోయేదంటే మహామాయాలు పడిపోయారు మాయా మహా ఖగిని గుర్తు మాయా మహా ఖగిని హం జా అభిప్రాయం ఇంకా తర్వాత నాకు గుర్తులేదు పడిపోయారు మావిలో పడిపోయారు మా మఠం గొప్పది అన్నారే మా మఠం అంటేనే మా ఇలా పడిపోయారు గొప్పది అంటే ఇంకా లోతుగా పడిపోయేదా సో ఆ విధంగా ఆశ్చర్యము కొంతమంది అధికార దర్పము అధికార దర్పమును కలిగి ఉంటాను ఇది కనపడుతుంది కూడా మనిషి బాడీ లాంగ్వేజ్ లో అధికార దర్పము కనపడుతూ ఉంటుంది ఎదుగుదా బాడీ లాంగ్వేజ్ అంటే తెలుసు కదా అధికార దర్పము స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అదంతా కూడా మానత్వంలోకే వస్తుంది అలాగే కొంతమంది మేము గొప్ప తపస్వాలు రము అని చెప్తా కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉంది ఆ విషయం ఎంతమందికి వీలు అంతమందికి తెలుపుని చేస్తా మేము ఉపవాసం ఉన్నాము సో ఏమండి తమరు ఒక్కసారి మాతో అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఉంది వచ్చి మీరు ఆశీస్సు ఇవ్వాలి పరిగొరిస్తే ఏడా నీకు వేళగోడంగా ఉందా ఉపవాసం ఉన్నాను నేను నీరసంగా ఉంది ఇప్పుడు అక్కడ జలం వస్తాననుకుంటున్నాం అని కోతాం ఇదంతా కూడా నాణ్య మానిత్వము అనే కేటగిరీలోకే వస్తుంది అలాగే ఎవరైనా మేము హిమాలయాల్లో నుంచి వచ్చామండి హిమాలయాల్లో మూడు సంవత్సరాలు ఆ గుహలో తపస్సు చేశాము అని మీకు ఎవరైనా చెప్పినట్లయితే ఆయన తపస్సు చేశారా మానేరా అనే విషయం అలాంటివి ఆయన మాని అనే కేటగిరీలో పడిపోతాను చేసిన మానియే చేయకుంటే మాని కూడా కాదు గంధి అవుతాడు నెక్స్ట్గా తెలియడం కాబట్టి అలాగా చెప్పుకోకూడదు తమ గొప్పదనాన్ని ప్రకటించే ప్రయత్నం చేస్తే ఆ గొప్పదనం యథార్థమైతే మానము యథార్థమైతే అసత్యవచనమే అవుతుంది ధంభము కొంతమంది అన్నారు ఆ ధంభపద నిర్వచనంలో కొంచెం అభిప్రాయతగా ఉన్నాయి కానీ మానమైతే ఖాయం సత్యమైనప్పుడు మానము అవుతుంది సత్యమైతే భజనము మేము చాలా గొప్ప భజన చేసినాము ఈశ్వరుణ్ణి భజించటంలో మేము చాలా ఉన్నతమైన స్థితికి చేరినాము అని ఎవరన్నా చెప్పారంటే అది మానము మాన మేము కాశీ గంగా గంగా స్నానాన్ని కొన్ని వందల సార్లు చేసినాము అంటే మానము సో ఆ విధంగా ఇప్పుడు ఈ అమానిత్వం అదంభిత్వం మీమాంసం చూసారా దీన్ని కరెక్ట్గా ప్రిసైజ్గా ఆ రెండు పదాలకే అర్థం తెలుసుకుని దాన్ని నేను సమకాలీన సమాజంలో అన్వయించే ప్రయత్నం చేస్తే అమానిత్వము అదంభిత్వము దానికి సూకరిబడి అసలు ఉన్నాడు ఆసులు అనిపిస్తుంది ఎందుకంటే లోకంలో మానము దంభము చాలా ఉన్న చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి అలా అలా ప్రతివాడు కూడా తాను చేసిన ఇన్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాడు తాను ఏదైనా చేసిన కొద్దిగా తపస్సు చేస్తే మేము తపస్సు చేశాము అని లోకానికి ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఈశ్వరుణ్ణి భజిస్తే నేను ఈశ్వరుణ్ణి భజిస్తే ఆ విషయాన్ని పది మందికి తెలిసి ఇట్లాగా లేదా ముందు తెలియకపోయినా తర్వాత చెప్పి పది మందికి తెలిసి ఇట్లా చేయడము ఇదంతా కూడా అంటే తాను గొప్ప భక్త శిఖామణి అని టైటిల్ పెట్టేసుకు భక్త శిఖామణి స్వామి తత్వ విధానంద అని టైటిల్ పెట్టేసుకునేది కాసే శిక్షిస్తాను ఎవరికి కెన్ యూ బిలీవ్ ఎస్ వీ కెన్ బిలీవ్ ఇట్ దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ దింగ్ ఇదంతా కూడా మానత్వము అనే కేటగిరీలోకే వస్తుంది త్యాగము కూడా మానత్వం వస్తుంది ఎవరైనా అస్తమాను నేను త్యాగం చేశాను నేను భార్యా పిల్లలను త్యాగం చేసాము అని చెప్పారు అనుకోండి వారు త్యాగము చెయ్యలేదు చిన్న కథ చెప్పండి అదే చిన్న కథ అయినా అంటే ఇద్దరు అంటే జన్ మనాస్పతిలో నివసించే సన్యాసులు ది భిక్షుకులు నడిచి వెళ్తున్నారు బురద దారి మట్టి మట్టి మట్టి రోడ్డు బురద దారి దారి అంతా బురద అయితే సన్యాసం నడిచే మీకు బురద అయితేనే మైల్ దూరంలో ఉంది మొనాస్పతి అక్కడికి నడిచి వెళ్తున్నాను ఇవలో ఇటువంటి ఈ దారికి ఇటు ఇల్లున్నాయి ఒక అందమైన అమ్మాయి యువతి పది నెలల యువతి ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళాలి ఆ రోడ్డు దాటి వెళ్ళాలి రోడ్డు అంతా బుర్రదా బురద అమ్మాయి వైట్ స్పాట్లెస్ వైట్ గౌన్ ఫ్లోయింగ్ గౌన్ తొడుక్కుని ఉండదు ఆ గౌన్ నేలకి రాసేసుకోండి అలాగా గౌన్ తొడుక్కుని ఉండదు చక్కగా అలంకారం కూడా చేసుకునే ఆమె ఎలా ఈ గౌన్ తోటి ఈ మట్టి బురద పాపం అటువైపు నిలబడి అలాగా కళ్ళు అలాగా అమాయకంగా చూసుకోండి ఎలాగైనా ఈ రోడ్డు దాటడం ఈ గౌన్తో గౌన్ మట్టి అయిపోతుంది కదా మరి అది పాపం ఎలాగాని అర్థం కాక వాళ్ళే పని ఇద్దరు మాంస్ వీళ్ళు యువకులు అంటే మంచి మనస్సులో ఉన్నటువంటి సన్యాసులు ఒకతను ఆమె ఇబ్బందిని గమనించి మంచి అనే వెళ్ళి ఆ ఒక్క క్షణంలో అంటే ఆమెకి ఏమవుతుందో తెలిసి లోపల ఆమెను తన రెండు చేతుల్లో పైకులు ఏవ తీసి ఇటువైపు దినిపేస్తాడు ఆవిడ హ్యాపీగా లోపల గెలిచాడు మళ్ళీ ఈ మాంస్ ఇద్దరు వెళ్ళిపోతుంది ఇంకా మునాశని వచ్చేసి అరగంట సేపు బురవలో నడిచేపటికి రీచ్ మునాశ అప్పుడు ఆ పక్కన ఉన్న మాంకు ఇద్దరున్నాం కదా అతను ఇంకా ఉండబట్టలేక అమ్మాయ్ అమ్మాయి యువతి కదా మనం సన్యాసులం కదా ఆమె మళ్ళీ చేతుల్లో పైకు లేవతీసేటం గౌగులించినంత పని అవుతుంది అలా లేవ తీసి అలా చేయటం అది మనకు తగదు కదా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ మానుకంటాడు నేను ఆ అమ్మాయిని లేవదీసి విధులు పెట్టేసి ముప్పై నిమిషాలు అయింది నువ్వు ఇంకా అమ్మాయిని విధులు పెట్టలేదయా అని అడిగాడు అర్థమైందా కాబట్టి త్యాగము అంటే మేము సన్యాసులను గృహన్ని త్యాగం చేశాము ధనాన్ని త్యాగం చేశాము అని అలా చెప్పకూడదు ఈ త్యాగం దగ్గర మీకు రహస్యం చెప్తారు మీరు ఇంతవర ఇంతవరకు ఏమి త్యాగం చేశారు అన్నది ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ రిల్వే అది అసలు ఇంపార్టెంట్ మాట అలాంటి పెట్టండి అది అసలు టాపిక్ే కాదు మీకు మీ దృష్టి ఎక్కడ ఉండాలంటే ఇంకా త్యాగం చేయాల్సింది ఏమి ఉన్నది అనే దాని మీద ఉండాలి ఇంకా ఏదైనా ఉందా అని ఎప్పటికీ అలా చెక్ చేసుకుంటాం ఎవరో త్యాగం చేసాము ఇది త్యాగం చేసాము అది త్యాగం చేసాము ఇష్ణు కాదు ఇంకా ఏముందని నిష్ణు ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ కిచెన్ గృహిణులు ఉంటాను చూద్దాం కొంచెం పథకాలము అలా ఉంటారు మేము అనుకుంటున్నాను నేను నాకు తెలీదు గృహిణులు కిచెన్ లో ఏమి గిన్నెలు ఏమి డబ్బాలు ఉన్నాయని ఆలోచించుకోవాలి ఇంకా లేనివేమిటి అని ఆలోచిస్తారు కొత్త మోడల్ ఏమో వచ్చాయి కొత్త టైపు డబ్బాలు ఏమిటి అవి లేవు కిచెన్ ఏది మనం మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తాం కానీ ఏమి ఉన్నాయి ఉన్నా వెయ్యి రకాలు ఉన్నాయి అవన్నీ అలాగే మనం కూడా ఏమి త్యాగం చేసినాము అనే దృష్ట్యా ఉండకూడదు ఒకవేళ నేను ఫలానాది త్యాగము చేశాను అని వీటికి దృష్టిలో ఉంది అంటే వాడు త్యాగము చెయ్యలేదు అని అది సుతరాము నిస్మ అది మనస్సు నుంచి పక్కకుపోతే అది త్యాగము అవుతుంది అలా ఉండాలి కాబట్టి త్యాగాన్ని చేసి పొద్దు ఆ త్యాగం ద్వారా మానమును పెంచుకునే ప్రయత్నము చేయక చాలా తప్పదు ఇది బహిర్ముఖత్వంలో కాబట్టి అది ఉండరాదు తర్వాత మేము చాలా వినయము గలవారము వినయశీలురము అనేటువంటి మానము కూడా ఉండరాదు మాకు అహంకారం అనేది లేదు అనే మానము కూడా ఉండరాదు ఎందుకు నృష్మి నృసింహం గారి పుస్తకంలో ఒకటి ఉంది ఆయన అంటారు ఈ సభ మొత్తంలో ఆత్మశ్లాఘన లేనివాడు నా అంతటి వాడు ఎవడైనా ఉన్నాడా ఇంతమంది ఉన్నారు మీలో ఎవరైనా ఉన్నారా ఇంతమంది ఉన్నారు ఏమి ఉపయోగం పరనింద చేయని మహానుభావుడు ఎవడైనా ఒక్కడున్నాడండి ఇంతమందిలోనూ అని అంటారు ఎలా ఉన్నాయి వాక్యాలు సో కాబట్టి అమానత్వం శంకర్లు ఏమంటారు చూడండి అమానత్వం మానినో భావ అమానిత్వం మాని మాని అంటే గరివి గర్వి నిగర్వి అనే పదం మీద వెళ్తూ ఉంటాం గర్వి ఆపోజిట్ నేగర్వి అమానిత్వం అంటే నిగర్విత్వం అన్నమాట సో గర్వి గర్వము గలవాడు తత్వము గలవాడు అంటే మాని అంట అటువంటి మాని యొక్క మైండ్ భావ వాడి మెంటల్ స్టేట్ వాడి దృష్టి వాడి యొక్క రహన్ సహన్ అనేది ఉంటాను వాడి వాడి స్థితి వాడు ఎలా ఉంటాడు దాన్ని భావము అంటారు మానినో భావ మానివ్వం మానివెప్పుడు కూడా చుట్టూ చూస్తూ ఉంటాడు తన ప్రజ్ఞని తన గొప్పతనాన్ని పది ఎలా తెలుపులు చేయాలి అని చూస్తాడు మానేప్పుడు అలాగే ఆ ఆ దృష్టి దానికి మానిస్వము అని అది ఎలా అది ఏ రూపంగా ఉంటుందంటే ఆత్మన శ్లాఘనం ఏదో పేరు పెట్టు తపస్సు కావచ్చు బలము కావచ్చు రూపము కావచ్చు అధికారము తపస్ త్యాగము భజన ఈశ్వర భజన ఏదో ఒకటి పేరు పెట్టు తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించే ప్రయత్నం చేసుకోవచ్చు ఆత్మన శ్లాఘన ఏదో చాలా దృష్టి కింద చెప్పాను మీకు వీటిల్లో ఏదో ఒక దాన్ని పట్టుకునే వీటి ద్వారా నేను గొప్పవాడము అని లోకానికి ప్రయత్నం చేసే లోకానికి తెలుపులు చేసే ప్రయత్నం చేస్తాను అదంతా కూడా మానిత్వం అని ఆత్మ శ్లా సమానివం సో ఈ విధంగా తన గొప్పతనాన్ని ప్రకటించే లక్షణము లేకుంది దీని మీద ముళ్ళపూడి వెంకటరమణ అనే ఒక కవి ఉంది కదా ఇప్పుడు లేదా ఆయన ఏమని చెప్పారంటే డబ్బాలు మూడు రకములు ఎప్పుడైనా ఉన్నారా డబ్బాలు మూడు రకములు స్వడబ్బర పరస్పర డబ్బా ఆయన చూడలేదు ఎంత ఆ కవికి కవి చూసినట్టుగా ఎవడో చూడలేదు అలా తక్కువ ఎలా పట్టుకున్నాడు బా అంటే తల యొక్క గొప్పతన దాన్ని చెప్తూ ఉంటారు ఎలా ఉండకూడదు మర డబ్బా అంటే వీళ్ళు ఇతర వాడి ఇంత వాడిని వాడి గొప్పతనం వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు అంటే ఓ శిష్యుని పెట్టుకోవడం పెట్టుకుంటు ఒక ఆయన నాతో ఉన్నారు ఏమండి పద్మశ్రీ నాకు ఇవ్వలేదు ఇంతవరకు కానీ పద్మశ్రీ నాకు ఇస్తే చాలా బాగుంటుందని మా శిష్యులు అందరూ అంటున్నారండి ఆయన సృష్టి వాళ్ళు నాతో చెప్పలేదన్నమాట ఆయనే చెప్పారు సృష్టి అందరూ అంటున్నారండి అయితే మరి ఏం చేయాలంటే అంటే కొంత మనం దానికి ప్రయత్నం చేసుకుంటే బాగుంటుంది కదా అంటే నేను అడిగాను అలా ఉంటున్నాం అసలు నాకు పద్మశ్రీ ఇవ్వండి అని మనం ప్రయత్నం చేసి ఇట్లా ఉంటుందా వాళ్ళంతటి వాళ్లే గుర్తించి ఇవ్వాల్సి ఉంటుందా అని నేను ఒక అమాయకంగా ప్రశ్న వేశాను అంటే మీరు అన్నది కనుక పూర్వం అలా ఉండేది ఇప్పుడు అంతా కూడా స్టాండర్డ్స్ తగ్గిపోయి మన పద్మశ్రీకి మనమే లాబీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అని కరెక్ట్ అయి కరెక్ట్ అయి కాబట్టి ఇదంతా కూడా బహిర్ముఖం అన్నారు బహిర్ముఖం పద్మశ్రీ కావాలి లేకపోతే కనీసం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి వార్దైనా తనకు దక్కాలి లోకంలో తనకి ఈ భక్తులందరూ కలిసి ఒక బిరుదు ఒకటి ఇవ్వాలి తనని ఏనుగు మీద కూర్చోబెట్టి ఉదయోగించాలి ఇది గమనించాలా మీరు ధ్వజారోహణం చేయించాలి అంటే ఏనుగులు తీసుకొస్తా ఏనుగులు తీసుకొస్తా ఏముంది అడ్డకి ఏనుగులు దొరుకుతాయి ఒంటెలు దొరుకుతాయి గుర్రాలు దొరుకుతాయి అడ్డికి మనిషితో సహా వస్తుంది దాని మీద కూర్చోవడం కూర్చుని ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ ఈ వీధిలో ఉన్నారనుకోండి అలా గాంధీ హాస్పిటల్ ఆ మొగ దాకా వెళ్ళి వెనక్కినాడు రోడ్డు మీకు వెళ్తే స్థాయి వచ్చాయి కాబట్టి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్డు అక్కడ వరకు ఏమిటి తీసుకుని ఆ మెయిన్ రోడ్డు ఎంత కాకుండా వెనక్కి తిరిగేసి ఈ పక్క సముద్రంలో ఇటువంటి ఇటువైపో మెయిన్ రోడ్డు అక్కడ వరకు కూడా వెళ్ళి మళ్ళీ వచ్చేవాడు ధ్వజారోహణ వాళ్ళు ఏదో వెయ్యి అది తీసుకుని వాళ్ళు ఆ ఫోటోలన్నీ వీడియోలన్నీ తీసేసి పెట్టుకుని గజారోహణం ఇదంతా కూడా బహిర్ముఖత్వం నేను పాఠం చెప్తున్నాను మీరు తనకే ఊపుతున్నాను లోకంలో అది జరిగేప్పుడు మీరు కూడా వెనకాలే అది నేను వెనకాలే ఉత్సాహంగా ఇదంతా కూడా మాలిత్వం వస్తుంది ఆ మాలిత్వం మానిత్వం సుఖరామం ఉండకూడదు తర్వాత తన యొక్క వచ్చుని దా దాచుకోవాలి ఒక హైడ్ ఇష్యూ వచ్చి డిస్ప్లే చేయకూడదు లోకంలో జడమటు ఆచర్యం జుడు వలనే ఉండాలి చూసిన వాడికి వీరెవడో కోనిపిస్తా అని అంటారు అలాంటివన్నీ వీరెవరో కోనిపిస్తారు అంటే ఎవడో అనామకుడు అని అనుకుంటారు లీవ్ చేస్తారు అనామకుడు అనే అభిప్రాయంలోనే బెస్ట్ సిచ్యువేషన్ బెస్ట్ అనమాట సపోజ్ ఎవరైనా అరే స్వామి జీవితాన్ని చుట్టుపక్కలు దండం పెట్టాను అనుకోండి దండం పెడితే మీరు ఏం చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఆశీర్వేదనం చేయటం చుట్టుపక్కల వాళ్ళు గమనించం ఇవన్నీ కూడా ఇదంతా మళ్ళీ అదంతా కూడా బహిర్ముఖత్వంగా పడిపోతుంది అంటే ఇప్పుడు దండం పెట్టడం అది మంచిదే నేను ఇప్పుడు ఏం కాదంటలేదు ఉంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ డిస్కలైన్ చేస్తుంది ఎవరు మిమ్మల్ని పలకరించలేదు అనుకోండి మీరు ఏకాంతంగా గుంపులో కూడా ఏకాంతంగా శాంతముగా అంతర్ముఖులుగా ఉండిపోవచ్చు కాబట్టి అమానత్వం అనేది అంతర్ముఖత్వానికి మొదటి మెట్టు ఇక రెండవది అదంభిత్వం అమానత్వాన్ని ఏదో చిన్న ఏదో పడి కష్టపడి జీవితంలో సాధించడం సంభవమే కానీ అదంభిత్వం చాలా కష్టం దంభము అంటే మామూలు కొంతమంది ఎలా వ్యాఖ్యానం చేశారంటే తనలో ఉన్న గొప్పతనాన్ని ప్రకటిస్తే అది మాణిత్వం తనలో లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా ప్రకటిస్తే దంభం అని వర్ణించారు అంటే ఆ దంభం ఏంటన్నమాట హైకోర్షి అంటే తనలో ఆ గుణము లేదు కానీ ఉన్నట్టుగా వైకి చెప్పడం దాన్ని దంభము ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతో ఎంబీబీఎస్ అని కార్డు వేసేస్తాడు వివాహం అయినప్పుడు సెకండ్ ఇయరో థర్డ్ ఇయరో చదువుతూ ఉంటాడు ఎంబీబీఎస్ అని వేసేస్తుంది అది దంభం అవుతుంది అని ఒక వ్యాఖ్య ఇంకా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ రాలేదు ఈ లోపల పెళ్లి కార్డులో వేసేస్తుంది వీళ్ళందరూ వెరిఫై చేశారు అబ్బాయే ఎంబీబీఎస్ అలా చేయకూడదు ఎంబీబీఎస్ అని వేయకూడదు ఒకవేళ వేస్తే బ్రాకెట్ లోనో ఏదో వేయాలి లేదా ఎంబీబీఎస్ నాట్ కంప్లీట్ అని బ్రాకెట్ లో ఏదో లేదా ఏం వేయకుండా ఉనుకోవాలి అదే లేకుండా ఎంబీబీఎస్ అని ప్రదక్షిణాలతో వేసేసారు అనుకోండి దంభము ఎందుకంటే ఈ నాట్ ఎంబీబీఎస్ ఎట్ దంభము అని ఒక వ్యాఖ్యానం కానీ మరి అలా వ్యాఖ్యానం చేయట్లేదు శంకర్లు ఏమంటున్నారంటే నువ్వు చేసుకున్న ధర్మం ఏదైతే కలదో దాన్ని రహస్యంగా ఉంచుకోవాలి ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్నారనుకోండి రహస్యంగా మీరు ఉపవాసం ఉన్నట్టుగా రహస్యంగా ఉండిపోవాలి ఎవరైనా కొంతమంది బాగా రోజు చూసి వాళ్ళు ఎట్లా వాళ్ళు నీరసంగా ఉన్నాడు ఓహో బహుశా వేళ ఐదు వేల అందుకోసం నీరసంగా ఉన్నాడు అని వాళ్ళు గుర్తుపడితే పట్టాలి తప్ప మీ తరఫు నుంచి వాళ్ళు గుర్తుపెట్టేందుకు సహకారం చేయకూడదు యూ షుడ్ రిజైన్ కీప్ ఇట్ హైడింగ్ సీక్రెట్ ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నమాట వాస్తవము అది ఇతరులకు తెలియరాదు తెలిస్తే దంభము అవుతుంది ఇది మోస్ట్ డిఫికల్ట్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్ చాలా కష్టం ఇది ఎందుకంటే మీరు ఏదైనా ధర్మాన్ని ఆచరించి అది నందరికీ తెలిస్తే దంభము అని కనుక మీరు ఇలాగ ఇది సూత్రాన్ని ఈ విధంగా నిర్వచించి లోకానికి అప్లై చేస్తే మీకు ధమ్మం లేని వాడు అసలు ఇంటి నుంచిగా కనపడి ఇవ్వడం చాలా కష్టం మరి అంతర్ముఖత్వంలో అంత వాస్తవము చూడండి శంకరులు ఎలా చెప్పారు అదంధిత్వం స్వధర్మ ప్రకటీకరణం దంధిత్వం తాను చేసిన ధర్మము ప్రకటిస్తే అది ధమ్మం తాను చెయ్యని ధర్మమును చేసినట్లుగా ప్రకటిస్తే దంభము అని ఇంకా ఇంకేం చెప్తామన్నమాట తాను చేసిన ధర్మమును ప్రకటిస్తే అది దంభము ఈ దంభాన్ని గురించి ఒక కథం ఎనిగ్గో పెద్ద కథలు ఇంకా చెబుతున్న కథలు ఆ కథని మీరు ఎవరి మీకు ఎవరి ఒక బాణం వేయాలంటే అంటే వాళ్ళ ఒక ఒక నిందారూపం చేయాలంటే వాళ్ళు దంభాన్ని కలిగి ఉన్నారు అని మీద నిందారూపం చేయాలంటే ఈ కథను కూడా వాడుకోవచ్చు కథ బ్రహ్మ కథ చెప్తున్నా బ్రహ్మదేవుడు సభ సత్యలోకంలో బ్రహ్మదేవుడు సింహాసనాధిష్ఠితుడై ఉండగా మహర్షులు సిద్ధులు అందరూ కూడా ఆ పేరోల ఉన్నతమైన బంగారు ఆసనములపై తీర్చుని ఉన్నారు ఆ బ్రహ్మదేవుని సాక్షాత్తు వేదమును పురాణమును ఇత్యాదులు మూర్తి భవించి ఆయన్ని సేవిస్తూ ఉన్నది మహర్షులు సిద్ధులు సనత్కుమారుడు సనకుడు సనందనుడు వశిష్ఠుడు వామదేవుడు వీళ్ళందరూ ఇత్యాదులు మహాత్ములందరూ కూడా ఆ సింహాసనములపై కూర్చుని ఉన్నారు కలిగ సమయానికి ఒక వైదిక వైదికుడు మూర్తి భవించిన వేదమాన్నట్లు పెద్ద పెద్ద విభూతిరేఖలు పెట్టిన వాడే పెద్ద పిలక చేతిలో ధర్మాలు ఒక చేతిలో కమండలము ఆ కమండలంలో నీళ్లు పంచ కండువా ఆ కమండలంలో నీళ్లు ధర్మాలతో చదువుకుంటూ అపవిత్రోవా అని చదువుకుంటూ ఆ నీళ్లు చల్లిని చోటే అడుగు వేస్తూ సభలో ఒక ఆయన ప్రవేశించారు ప్రవేశిస్తే ఈ సభాసదులు అందరూ అవాక్ అయిపోయారు ఎవరండి ఇంత నిష్టా ఘనిష్ఠుడు అసలు సృష్టి వరకు చూడలేదు ఈ ఎవరు మనం వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు ఆశ్చర్యపడిపోయి తక్కువ మనం లేచి అక్కడ మూడు నాలుగు సింహాసనాలు ఖాళీగా ఉంటాయి అయా మహాశయా దయచే ఆయన కూర్చోండి అనో సింహాసనం చెప్పారు అంటే ఆయన దగ్గరికి రాబోయి ఇతరులు కూర్చుంటుటతే అపవిత్రమైన సింహాసనంలో నేను కూర్చోను అంటే అని అలా అప్పుడు బ్రహ్మదేవుడు కలిగా ఎగ్విడో అతిథి వచ్చి అతిథిం మర్యాద చేయడం అదే ఒకటి ఉంది కదా అతిథి వచ్చాడు ఆయన సీటు కూడా ఇవ్వకపోతే ఈ పాపం నాకు కూర్చుని పున్నాడు భయపడి బ్రహ్మదేవుడు లేచి అయా తమన్న నేను గుర్తుపట్టలేదో బ్రహ్మదేవుడు సృష్టిలో వాడే కానీ గుర్తుపట్టలేకపోయాను నేను దయచేయండి అని పిలిచాడు అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు ఏదో ఆసనం చూసుకుంటాడు ఆసనం చూపిస్తూ ఇతరులు అది మైలు అయిపోతుందని నేను కూర్చోను అంటే అప్పుడు బ్రహ్మదేవుడు మరి ఆ సనాలు నేను తరుణులు కూర్చున్న ఆసనాలే కదా మరి ఎలాగా అది కొన్ని నేను కూర్చున్న ఆసనం మీద మీరు కూర్చోడానికి అభ్యంతరం అప్పుడు కూడా అభ్యంతరం ఉంటుందా అంటే ఆలోచిస్తాను ఆగాడి సరే మీ సింహాసనానికి అంత మైలు ఉండదని నేను అనుకుంటున్నాను అని ఆ బ్రహ్మదేవుడు సింహాసనం మీద కూర్చోబోయి నో నో ఇది కూడా అపవిత్రమే అయ్యింది కాబట్టి నాకు కూర్చోటానికి స్నానమే ఇవ్వరా అంటారు అంటే అప్పుడు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలిసి నాయన నా ఒళ్ళో కూర్చుంటావా ఎందుకంటే ఎవళ్ళు కూర్చోలేదు అంటే అప్పుడు ఆయన సరే మీరు కూర్చోండి బ్రహ్మదేవుడు సింహాసనం మీద కూర్చున్నాక గర్భతోటి కమందలంలో నీళ్లు తీసి అపవిత్ర పవిత్రి చల్లి బ్రహ్మగారి ఒడిలో చల్లి అప్పుడు అక్కడ కూర్చోండి వచ్చింటే అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా దగ్గరగా చూసి ఓ అదే నాన్న నువ్వుదా నేను గుర్తుపట్టలేకపోయాను నేను సృష్టించిన సృష్టిలో వాడవే నువ్వు బహుశా నా సృష్టిలో వాడి కావ్యమో అని భ్రమపడ్డానయ్యా నేను సృష్టించిన వాడవే నువ్వు నువ్వు దమ్ముడవు కదట్రా అని అడిగారు అంటే అవును అని చెప్పాడయ్యా మరి ఇంతకాలం ఎక్కడున్నావు అది అడిగారు అయ్యా ద్రౌపదేవుడు ఇప్పుడు మీరు సమాధానం మీ మనస్సును ఎక్కువ చెప్పచ్చు అర్థమైందా ఇంతకాలం నేను బ్రిటన్ లో ఉన్నానని చెప్పచ్చు మీరు బ్రిటన్ మీద ఓ బాణం వేయదలుచుకుంటే ఇంతకాలం నేను బ్రిటన్ లో ఉన్నాను అని చెప్పొచ్చు లేకపోతే మీరు ఏదైనా వెటకారం చేయదలుచుకున్నారనుకోండి ఎవరిని వెటకారం చేద్దామని కూర్చున్నారు చెప్పండి జుగ్లీ హిల్స్ ని వెటకారం చేయదలుచుకుంటే ఇంతకాలం నేను జుగ్లీ హిల్స్ లో ఉన్నాను అనవచ్చు అర్థమైందా ఒక ఆయన ఉన్నాడు ఇంతకాలం నేను ఫలానా ఆశ్రమంలో ఉన్న రోజు ఈ రకంగా మీరు ఆ కథను ఎలా కావాలంటే ఆ విధంగా దాన్ని కన్క్లూడ్ చేయవచ్చు సో అది ఓకే కాబట్టి తను చేసిన ధర్మాన్ని పది మందికి ప్రకటించడము ధర్మము ఓ మహాత్ములు అన్నారు మీరు జపం చేసుకుంటున్నారు అనుకోండి ఇంట్లోపల కూర్చుని చేసుకుంటే అది ధర్మము కాదు కానీ బయట అరువు మీద కూర్చొని జపం చేసుకుంటే దంపము మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి ఏం కావలసిన వాళ్ళని ప్రచుకోవచ్చు లేదా పెద్ద పత్రికలు వేసి మైకు పెట్టి చేసుకుంటే దంపము అయ్యే అవకాశం ఉన్నది ఆలోచించాల్సి ఉంది మీరు ఏదో పూజ చేసుకుంటున్నట్టుగా ఉళ్ళో వాళ్ళందరికీ తెలిసిందంటే అదే ఆ పూజాఫలం కొంత ఖర్చు పది మందిలో మీకు కీర్తి వచ్చిందంటే అది కొంత పుణ్యం అప్పటికే ఖర్చు అయిపోయింది ఇది కాక మీరు ఇంకా పని కట్టుకునే పది మందికి తెలిసి దానికి దంభము ఎలిమెంట్ కూడా జోడి చేసి జోడిస్తే అంతటి పవిత్రమైన కర్మ కూడా అది ఆత్మ అంతర్ముఖత్వానికి విరుద్ధమైపోతుంది పవిత్రమైన కర్మయే అంతర్ముఖ విరోధిగా తయారవుతుంది కాబట్టి దంభాన్ని కలిగి ఉండరాదు ఇక హైడ్ యువర్ వర్చువుని పెంపొందించుకుంటూ పోవాలే తప్ప వచ్చ్యుని ప్రకటించే ప్రయత్నము సుఖరాము చేయకూడదు పైగా వచ్చ్యుని దాచి ఉంచుకునే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది ఆ విధంగా తన వర్చ్యుని దాచి ఉంచుకునేటువంటి వాడు అదంతి అని ఆ లక్షణము అదం అది అంతర్ముఖత్వానికి చాలా ప్రధానమైన లక్షణము మీరు ఏదైనా చేసి అది ఊరంతా ప్రకటించారనుకోండి గంభం అవుతుంది దానంతట పది మందికి తెలుస్తుంది ఎందుకంటే పుష్పం వికసిస్తే దాని పరిమళం నలుగురికి తెలుస్తుంది అలాగే మీరు ఏదైనా ధర్మకార్యం చేస్తే మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా మీ ఇచ్ఛతో సంబంధం లేకుండా అది పది తెలుస్తుంది ఎందుకంటే ఆ పరిమళము అసలు పుణ్య కార్యమునకు అట్టి పరిమళము గలదు ఈ పది మందికి అవకాశం సో ఆ విధంగా తెలిసిన దాంట్లో దంభము ఉండదు కానీ మీరు పని కట్టుకుని ప్రచారం చేసి నలుగురి చేత ప్రచారం చేయించినట్లయితే అది దంభము అవుతుంది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఈ టాపిక్ మీద వ్యాఖ్యానం చేస్తే ఎగ్గడం కష్టం ఎందుకంటే మీరు పూచీగా నిష్పక్షపాతంగా మీరు వ్యాఖ్యానం చేస్తే చాలామంది మీద ఇది ఒక ఆఘాత కింద ఏ ప్రమాదము గలదు అదృత్యం అహింస అహింస అంటే ప్రాణులను హింసించకుండా హింస ప్రాణులను కేవలం మానవులను మనుష్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం కాదు మనుష్యులను ఎలాగూ హింసించకూడదు పశుపక్ష్యాదులను కూడా హింసించకూడదు పశుపక్ష్యాదుల కూడా ఆపకూడదు చెట్టు చేమలను కూడా హింసించదు హింస మూడు రకాలు మానసము వాచికము కాగితము మీరు చోట కూర్చుని మీరు నాశనం అయిపోవుగాక అని కోరుకుంటే అది మానస హింస వాడు బానే ఉంటాడు మీరు మనస్సులో అలా కోరుకుని మీరు హింసను చేసినట్లే లేదా దేవుడికి దండం పెట్టేప్పుడు దేవుడ నీవు వాడు నాశనం చూడు అని కనుక కోరినట్లయితే ఓ భక్తుడు ఉన్నాడు తపస్సు చేశాం చేస్తే దేవుడు ప్రత్యక్షమైన దేవత ప్రత్యక్షమైన భక్తాన్నికే కోరిక ఏమిటో కోరుకోడన్నాడు నాకు రెండు కోరికలు ఓకే కొన్ని రెండు కోరికలు కోరుకో ఎందుకంటే చాలా గొప్ప తపస్సు చేస్తే ఒకటే నాకు ఒక కన్ను పోవాలి మా ముందు ఐదు అడుగులు ఐదు విజములలోటు గొయ్యే ఉండాలి ఇది ఒక మొదటి కోరిక ఓకే గ్రాంట్ రెండో కోరిక ఏమిటి నా కోరి నాకు ఇచ్చిన వరానికి రెట్టింపు వరం మా పక్కన ఉన్న వాడికి ఇవ్వాలి అంటే వాడికి రెండు కళ్ళు పోవాలి వాడి ఇటు ముందు పది గజాల లోతు బొయ్యి ఉండాలి ఇది ఇది ఆయన ఆయన ఈ విధంగా అది మానస హింస అవుతుంది ఆ విధంగా ఇతరుల ఏడల అటువంటి సంకల్పములు కలిగి ఇందుట మానస హింస కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సన్వే భవన్ కుటుంబ అని అనుకోవాలి తప్ప వీళ్ళు సుఖంగా ఉండాలి వాళ్ళు నశించుకోవాలి అని అనుకుంటే అది మానస హింస అవుతుంది అలాంటి మానస హింసను ఎప్పుడు చేయకూడదు